ని ఒక శాసనానికి ఒక నియమానికి ఒక నియంతగా నియామకుడుగా ఈ సృష్టికి ఒక నిర్ణయం ఇచ్చేసేడు ఎవడెవడైతే ఏదైతే చెయ్యకుండా ఉండలేనంటాడో ఒక జన్మలో దానికి అనుకూలంగా ఒక జన్మలో దానికి వ్యతిరేకంగా వాడికి జన్మలను అనుగ్రహించేసి ఒక జన్మలో అంతా ఎలా ఉంటుంది ఆ ఉండలేనన్న వాటిలో ప్రావీణ్యత రావడానికి అనుకూలమైనటువంటి పద్ధతిగా ఉంటుంది అప్పుడు కనుక తెలివి వచ్చిందనుకోండి అప్పుడు జ్ఞానం వచ్చిందనుకోండి అధిగమించేస్తాడు సుఖంతో అధిగమించడం అనమాట అది రే అప్పుడు రాలేదనుకోండి స్వరూప జ్ఞానం అప్పుడు ఏం చేస్తాడు నెక్స్ట్ జన్మలో వ్యతిరేకం ప్రతిపక్ష భావన నువ్వు చేయలేదుగా నేనే నీకు సహాయం చేస్తానంటుంది ప్రకృతి ఆ ప్రతిపక్ష భావన నీతో పాటుగానే ఉంటుంది అనమాట అది నీ నీ ఇంట్లోనే ఉంటుంది నీ కంట్లోనే ఉండదు నీ ఒంట్లోనే ఉంటుంది ఇంట్లో కంట్లో ఒంట్లో ఇది గుర్తుపెట్టుకోండి ఏదైనా నీకు బలమైన అనుభవాన్ని ఇవ్వాలి అంటే ఈ మూడు స్థానాన్ని ఎంపిక చేస్తుంది ప్రకృతి అయితే ఇంట్లో ఉంటుంది అంతవరకు పర్వాలే అక్కడ దాకా కూడా ఒప్పుకోలేదనుకో నీ కంట్లో కూడా ఉంటుంది అక్కడ కూడా ఒప్పుకోలేదు నీ ఒంట్లోకి వచ్చేస్తుంది నీ శరీరంలో భాగం అనుభవాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది నిరంతరాయంగా అనుభవాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది ప్రతిపక్ష భావన నిలో బలపడిపోయి స్వరూప జ్ఞానంలోకి నువ్వు ఎదిగి త్యాగం చేయగలిగే సమర్థత నీకు వచ్చేట్టుగా చేస్తుంది ఇది ప్రకృతి యొక్క సహకారం ఇది దుఃఖం యొక్క సహకారం సరే సుఖం ఏం చేయమంటారండి ఎప్పుడు దుఃఖాలే ఉండవు కదా సుఖాలు కూడా ఉంటాయి కదా బాగున్న రోజులు కూడా ఉంటాయి బతికి బాగున్న రోజుల్లో ఏం చేయమంటారు సేవ రెండో ఆల్టర్నేటివ్ చెప్పారు సుఖం ఉన్నప్పుడు సేవ చెయ్యి పరోపకారార్థమిదం శరీరం ఎందుకని అయ్యా పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయంతి గవ పరోపకారాయ వహంతి నద్యా పరోపకారార్థమిదం శరీరం వృక్షాలు ఎవరి కోసం లారీలు కాయలు కాస్తున్నాయి వాటికి ఒక విత్తనం చాలు కదా పునరుత్పత్తి దాన్ని సత్యం అన్నాం అనుకోండి అది అన్ని కాయలు కాయాల్సిన అవసరం లేదుగా ఒక్క కాయ కాసి ఊరుకోవచ్చుగా పరోపకారం కొరకే అది అన్ని పూలు అన్ని కాయలను ఇస్తున్నది నది ఎవరి కోసం ప్రవహిస్తున్నది అందరి కోసం తమ పిల్లల కోసమే అయితే కొద్దిగా పాలిస్తే చాలు కదా లీటర్ల లీటర్ల పాలు ఇవ్వడం ఎందుకు తమ కోసమే ఇవ్వలేదు మిగిలిన జీవ తమ పాలపై ఆధారపడిన జీవరాశి అంతటికీ ఇస్తున్నాయి మరిలా ఇలా నీ కళ్ళ ముందు నోరు లేనటువంటి మాట్లాడలేనటువంటి వాగ్వివృతి లేనటువంటివే పరోపకారంతో చేస్తూ ఉంటే వాటికంటే ఉత్తమ చైతన్య వికాసం కలిగిన నీవు నీవు సుఖంగా ఉన్న కాలంలో ఏం చెయ్యాలి ఇతరులకు సహాయపడు పరోపకారం చెయ్యి సమాజంలో సత్వగుణ ప్రవర్తనతో దయ కరుణ ఇత్యాదులు సాత్వికమైన దైవీ లక్షణాలతో జీవితం జీవించు ఎందుకని నీ జీవితం మొత్తాన్ని నెట్ట నిలువుగా జీలిస్తే అయితే సుఖం లేకపోతే దుఃఖం జన నుంచి మరణం వరకు దుఃఖం దేనివల్ల అయితే లభించిందో దాన్ని త్యాగం దుఃఖ కారణాన్ని త్యాగంచెయి ప్రతిపక్ష భావన చేత సుఖం వచ్చింది సుఖం వచ్చినప్పుడు ఏం చేస్తావు ఇతరులకు సేవ చేయి మానవసేవయే సేవయే మాధవసేవగా సేవ మాధవ సేవగా సర్వజీవ సేవ సర్వభూత హితేరతాహ అన్న లక్షణాన్ని కా సుఖం కాలంలో ద్వంద్వాతీతుడు సాధకుడికి జ్ఞానం సులభం స్వరూప జ్ఞానం ఒకవేళ అప్పుడు అవలేదు అప్పుడు రెండో పార్ట్ పార్ట్ బి మొదలవుతుంది ఆఫ్టర్ ఇంటర్వెల్ ఏమిటి దుఃఖకాలం వస్తుంది ఆ సంస్కారముల చేత కొట్టబడతాడనమాట ఆ వాసనల చేత బాధించబడతాడనమాట అయితే ఇంట్లో లేకపోతే కంట్లో లేకపోతే ఒంట్లో అవి వచ్చి అందులో చేరిపోతాయి చేరిపోయి అవి నీకు పరిణామాన్ని అనుగ్రహిస్తాయి సుఖరూప పరిణామం దుఃఖరూప పరిణామం స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవడానికి రెండే పరిణామాలు ఏమండి నాకు క్యాన్సర్ వచ్చిందండి తగ్గిపోయిందండి కానీ దాని పరిణామం మనకి లెసన్ నేర్పిందా నేర్పలేదా ఏమండి నాకు టైఫాయిడ్ వచ్చిందండి తగ్గిపోయిందండి నేర్పిందా నేర్పలేదా కొంతమంది తగ్గిపోవటాలు ఉండవు వస్తే మనతో పాటే ఉంటారు వాళ్ళు షుగరు బీపీ ఎట్సెట్రా ఎట్సెట్రా హార్ట్ ప్రాబ్లం ప్రధానమైన అవయవాలుగా ఏదైనా సమస్యలు వాళ్ళు మనతో పాటే ఉంటారు జీవితకాలం మనతో పాటే ఉంటారు వీడెవడు శాశ్వత పరిణామాన్ని ఇచ్చేస్తాడు అనమాట అలాగే కొంతకాలం మన మానవ సంబంధాల్లో చూడండి దూరం దూరంగా ఉంటారు అంటే ఏ అత్తగారు ఏ మామగారు అలా కాకుండా స్నేహితుల రూపంలో ఉంటారు స్నేహితులు ఎక్కడో ఉంటారు అవసరమైనప్పుడు వస్తూ ఉంటారు రోజు వస్తూ ఉంటారు కొంతమంది స్నేహితులు మరీ దగ్గరికి వచ్చేస్తారు ప్రాణ స్నేహితులుగా మారిపోతారు ఇలా కూడా ఆలోచించాలన్నమాట ఇలా మానవ సంబంధాలు అన్నింటిలోనూ ఉన్నది కేవలము ఓకే వృత్తి రూప చైతన్యం వృత్తి రూప జ్ఞానం సకల వ్యవహారమునందు జాగ్రత్త సప్న సుషుప్తి అవస్థలందున్న సకల వ్యవహారమునందు సృష్టి స్థితి లయములుగా ఉన్న సకల వ్యవహారములందు సగుణ సాకార వృత్తి